ేష్ట బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనష్న్ మూతి సాదన శ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్య బుద్ధిమాండాచార్యం వందే కుటివంత నరాయ భద్రం గణేష్ణునుమదేవాద్రం పశ్యేమాక్షజ్రాంగు స్వాంస్ స్వస్తిన పూషా విశ్వవేదా స్వస్తి నష్టో అరిష్టమేమి స్వస్తినో బృహస్పతిర్దా ఓం శాంతి శాంతి శాంతి హిరణమే పర కోషే వ్యరజం బ్రహ్మ నిష్లం తక్షుభ్రం జ్యోతిషా జ్యోతి తత్మవిదో విద సో హిరణ్మయ కోశము ఖజానా హృదయంలో ఉండేటువంటి ఖజానా హిరణ్మయము అంటే తేజోమయము తేజస్సు అంటే ప్రకాశం చైతన్య ప్రకాశమే తేజస్సు ఒకప్పుడు ఈ హిరణ్మయ శబ్దాన్ని నిరుక్తకారులు ఎలా వ్యాఖ్యానించారంటే హిత రమణీయ హిత రమణీయ కలిపితే హిరణ్మయ అవుతుంది హితాలో ఉండే హి రమణీయ అని అమాన ఇటు అటు రణ్మయ హిరణ్మయ సో హితమైనది అంటే మనకి మంచి చేస్తుంది రమణీయ చాలా అందమైనది మంచి చేసేది అందమో అందమైంది ఒక్కర్లేదు ఒకప్పుడు మంచి చేసేది ఇప్పుడు మందు ఉందనుకోండి ఆయుర్వేదం మందు మంచి చేసుకుని దాని పను చేదుగా ఉంటుంది రమణీయంగా ఉండకపోవచ్చు కానీ ఈ ఆత్మస్వరూపం ఏదైతే కలదో అది హితము అదే సత్యము హితము రమణీయము కూడా అంటే ఆనంద విధానము సో ఆ కూడా హిరణ్మయసు దాన్ని కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానం చేయడం కలదు సో కోసము అని చెప్పడంలో ఏంటంటే దాన్ని పాడు చేసుకోవద్దు అని దాన్ని భద్రం చేసుకోమని పాడు చేసుకోవాలి ఇప్పుడు జఠరాగ్ని ఉన్నదనుకోండి జఠరాగ్ని పరమేశ్వరుడు మనకి ఇచ్చిన వరం దాన్ని మనం భద్రం చేసుకోవాలి జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి మీరు అసందర్భమైనటువంటి సమయాల్లో అసందర్భమైన పద్ధతిలో రాంగ్గా ఆహారాన్ని భక్షింపటం ప్రారంభిస్తే చాలా తొందరగా ఆ జఠరాజ్ని పాడైపోతుంది అందుకే ఈ నో బాటిల్ అడ్వర్టైజ్మెంట్ చూసారు ఎప్పుడన్నా మీరు అంత బ్యాడ్ అడ్వర్టైజ్మెంట్ అదే కనుక ఐ ఐ హీన్ సమ్ ఇయర్స్ బ్యాక్ ఈనో ఇట్ ఈస్ ఎట్ ఈస్ ఎ కమర్షియల్ అండ్ ఎ వెరీ బ్యాడ్ టేస్ట్ వాడేమో ఆల్ కైండ్స్ ఆఫ్ స్పైసీ ఆయిలీ రోస్టెడ్ ఫుడ్స్ అన్ని చూపిస్తాయి ఇవి తిన్నట్టు ఇవి తింటాడు మీరే బాగా తినేస్తుంది తినేస్తే పాస్ బిల్లీలాగా అయిపోతుంది లోపల నుంచి మంట వస్తూ ఉంటుంది ఇదంతా కమర్షియల్లో ఉంటుందన్నమాట ఆ మంట చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వెంటనే యూనోసీసాల నుంచి రెండు చెంచాలు వేసుకుని నీళ్ళలో కల్పించవుతాడు అయితే కామన్ అది సోడియం కార్బనే సోడియం బై కార్బనే సోడా యాసిడ్ని వేసుకొని న్యూట్రల్ శాట్ హైట్రేట్ చేసినట్టే సో ఈ విధంగా ఆ ఆహారం దాంతో చూపించినట్టుగా తిని ఓ రెండు మూడు బాట్లు సీజన్ తాగేప్పటికీ ఒక నెల అయ్యేప్పటికీ వీడి గటరాజిని సర్వనాశనం అయిపోతుంది ఇంకా తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది శరీరాన్ని అలా శరీరాన్ని అది ఒక పెద్ద బరువు దానికి మనం సేవ చేస్తూనే ఉండాలన్నట్టుగా తయారు చేయకూడదు కొంచెం కాయ అలవాటు చేసి చాలా మంచిది లేకపోతే శరీరాన్ని బాగా అలా గరాం మరాలు చేసేసి గరామని చేసి పెట్టినట్లయితే అన్నీ ఇప్పుడు కాలు అడుగు ముందుకు వేయాలనుకోండి ఈ చేత్తో ఈ కాలు ఎత్తి ముందు పెట్టాలన్నట్టుగా కాళ్ళని అలా తయారు చేయకూడదు శరీరంలో ఏ భాగమో అలా అయిపోకూడదు సరే ఇంకా రోగం వచ్చి వేరే సంగతి మనము తెచ్చిపెట్టుకుని కేవలం సోమరతనం చేత అలా తెచ్చిపెట్టి పాడు చేసుకోకూడదు అలాగే కాబట్టి ఇది ఖజానా గతరాజ్ఞిని అంటే ఖజానా అది వైశ్వాన రాజ్యి దాన్ని పాటు చేసి కూర్చుంటే తర్వాత మనమే దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది అదేవిధంగా హృదయము ఇది హిరణ్యమయ కోసం దాన్ని పనిచేసుకోకూడదు అంటే కమక్రో బలోభములను ధరికి రానివ్వకూడదు ఏవో ఈ ఫ్యామిలీ లైఫ్లో లైఫ్లో ఎలా ఉంటుందంటే ఏవో రూమర్స్ నడుస్తూ ఉంటాయి మీరు ఏ పని దాని మీద ఎవరో వ్యాఖ్యానం చేసి కూడా ఏ పని చేసినా కూడా మీరు చాలా అత్యద్భుతమైన మంచి పని చేయండి దాని మీద ఒక పొల్లవి రూపు మాట వేసి కూడా ఒకడు ఉంటాడు వాడు ఆ మాట అన్నాడని మీకు తెలుస్తుంది మీరు వింటారు దాన్ని రూమర్ చాలా సర్కులేట్ అయిపోతూ ఉంటాయి ఫ్యామిలీ లైఫ్లో అది విని మనం మనసులో బాధపడుతూ ఉంటాం తర్వాత దానికేమో మనం కౌంటర్ రూమర్ని మనం వేయటం ఈ విధంగా ఈ సంసారం ఇట్ క్యాచస్ ఆఫ్ బీటర్స్ అలాగా ఆ మనస్సులో ఈ ఇమోషనల్ స్ట్రక్చర్ కామప్రవేద్ధ లోభములు వాడిలా అన్నాడు అని కోపం లోభం అలాగే కామన్నలు ఇవి బాగా డెవలప్ అయిపోయినట్లయితే ఆ ఖజానా చెడిపోతుంది పాడైపోతుంది అప్పుడు అప్పుడు ఏమవుతుందంటే సంసారము నిత్య ఆత్మయే సత్యము అని చెప్తే ఏ విధమోలా అనిపిస్తుంది ఏ విధం పట్టుమిచ్చేటువంటి దీన్ని ఇంత బలంగా ఉంటే అనిపిస్తుంది ఏదో ఇంకా శ్రద్ధ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉండబట్టి దెబ్బలాడ్డం వినేసి అవతలకు పోతాడు కానీ కోర్టులో కేసు వేయడు ఇలాంటి తప్పు మాట్లాడు వేసినా కోర్టులో కేసు వేయడు కొంతమంది ద్వైతులు ఆపను కూడా చేస్తాడు సో వినే అవతల పోతాడు ఏదో ఈ స్వామి ఇలాగే మాట్లాడతాడే ఆయనకి ఏదో అని అని వినేసి సమ్ కైండ్ ఆఫ్ డీబిఎస్ సాటిట్యూడ్ దాటా ఒకరికి పోతాయి కల్చరల్లా ఉన్నారు కనుక లేకపోతే వదిస్ ఈ టాకింగ్ అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఖజానా కవరైపోయి పాడైపోయి ఉన్న పరిస్థితి కాబట్టి దాన్ని చాలా భద్రంగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ లక్షణం ఆత్మస్వరూపం యొక్క లక్షణమిత్తడి అని మీకు కేవలము ఆత్మవిధు విదు ఆత్మవేత్తలు మాత్రమే మీకు చెప్పగలుగుతాడు ఈ మాటలు మామూలుగా లౌకిక పండితులు చెప్పలేరు ఇప్పుడు అష్టావధానం చేసేవాడినో శతావధానం చేసేవాడినో అడిగారు అనుకోండి దీన్ని ఏం చెప్తాడు కావస్తే సినిమా మీద లోక వ్యవహారం మీద ఇంకో పద్యాలు చెప్పమంటే చెప్తాడు పద్యాలు అలవాడ అలవాటు చేసుకున్న వాళ్ళు ఇంకో పద్యం చెప్పారు ఇది అష్టావధానం అష్టావధానం ఈజ్ ఇట్ ఈజ్ ఇట్ సాహిత్య ప్రక్రియ ఇట్స్ లిటరీ థింగ్ ఇస్ సో ఇట్ హౌస్ ఇట్ గ్లోరీ అయితే అష్టావధానం నుంచి శత శతం నుంచి సహస్ర సహస్రం నుంచి ద్విస్ర దిస్ ఈజ్ హౌ విత్ క్యాచెస్ అప్ విత్ ది గ్యాక్ అండ్ విత్ people. And uh, so సో ఇది దిస్ ఈజ్ ఏ బిగ్ ట్రాక్ నేను చూశాను ఒక అష్టావధానం పుష్పగిరి స్వామి నన్ను ఆహ్వానిస్తే వెళ్ళాను ఆ రోజునే నేను డిసైడ్ చేస్తున్నాను మళ్ళీ మనం అష్ట అష్టావధానానికి వెళ్ళద్దాం ఎందుకంటే సాధువులకి అష్టవధ వ్యవధానాలు ఉంటుందండి దాంట్లో అప్రస్తుత ప్రశంసలు ఒకడు ఉంటాడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఆయన పేరు ఎలా ఉన్నట్టుకోండి అప్రస్తుతమైన విషయాలు మాట్లాడుతూ ఉండాలి అతని యొక్క బుద్ధిశక్తికి పరీక్ష పెట్టాలి ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడు బాగా గుర్తుపెట్టుకుంటే తప్పట్లు కొట్టాలి బాగా గుర్తుపెట్టుకోకపోతే అరే పనిచేశాడే అని అభిశంసిస్తాడు తర్వాత పద్యాలు చెప్తూ ఉంటాడు వీళ్ళు ఏమైనా పద్యాలు అడుగుతారంటే కా కా గా రాలేకుండా అంజలిదేవు మీద పద్యం చెప్పంటారు ఏ ఎవరికి పిచ్చి ఎవరికి పిచ్చి వాడిది భద్రం చెప్పంటారు అంటే వాళ్ళు వాళ్ళ ధోరణలో వాళ్ళు భజన చెప్తున్నారు దాంతో కొంత అశ్లీలాలు అసందర్భాలు అప్రస్తుతాలు ఉంటాయి ధారణకి ఇంపార్టెన్స్ కానీ వస్తువుకి ఇంపార్టెన్స్ ఉండదు సో ఏదో ఒకసారి ఓకే చల్తా హై ఇది కూడా అది కూడా సన్యాసులకు చాలా అసందర్భమైనటువంటి సమయాన్ని వృషా చేసినట్టు కలిగి ఆ సమయంలో నా మాల తిప్పొచ్చు కొన్ని మనస్సు ఎలా పనిచేసిందో పని చేయలేదు ఏదో సంగతి మానవులు నాలుగు సార్లు తిప్పొచ్చు మాల తిప్పుతోంటే కొంత మంచిది కాబట్టి సో ఆ ఖజానాన్ని భద్రం చేసుకోవాలి ఈ హిరణయ కోశం యొక్క రహస్యం ఆత్మవిధు విదు ఆత్మవేత్తలు మాత్రమే దాన్ని తెలుసుకుని ఉంటారు సో మనం ఎక్కడున్నామంటే తస్మాత్ విరజల్ నిష్కలంచ అత తుభ్రం శుద్ధం జీరా సర్వప్రకాశాత్మనాం అగ్నీనామీ త్యోతి అవభాసకం ఓకే ఈ టాపిక్ ఎలాగో మళ్ళీ నెక్స్ట్ కొంత వివరంగా రానే వస్తుంది అందాము అగ్నీనామీ జ్యోతిష్ జ్యోతిష్వం అంతర్గత బ్రహ్మాత్మచైతన్య జ్యోతిర్నిమిత్తం ఇర్థ ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి నెక్లెస్ ఈజ్ నెక్లెస్ ఈజ్ దేర్ ఈజ్ నెక్లెస్ ఇట్ ఈజ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ తర్వాత ఇట్ ఈజ్ ఇట్ షైన్స్ ఇట్ ఈజ్ బ్యూటిఫుల్ మూడు వాక్యాలు అస్థిభాతి ప్రియం అంటారు సో నెక్లెస్ ఉన్నది మెరిసిపోతుంది బాగుంది అవునండి ఇప్పుడు ఏమిటది ఉంది మెరిసిపోతూ బాగున్నది ఏమిటది నెక్లెస్ నామము నెక్లెస్ అంటే ఏంటండి నెక్లెస్ అంటే తెలియదండి ఇలా నెల పెట్టుకుంటారు ఇలా ఇలా ఉంటుంది అది రూపం అక్కడికి ఐదు వచ్చాయి అస్థి భాతి ప్రియం నామ రూపం ఐదు వచ్చాయి కదండి చూడండి వేదార్థులు ఎలా అనలైజ్ చేస్తారో నెక్లెస్ అనేదాన్ని ఐదు అంశాలు ప్రవేశపెట్టాం దాంట్లో సో ఈ ఐదింట్లో అస్థి దేనిది నెక్లెస్డా బంగారం బంగారం యొక్క అస్థినే నెక్లెస్ ఎరువు తెచ్చుకుంది నెక్లెస్ ఇది అప్పు అప్పు తెచ్చుకున్న అస్థి స్వంత అస్థి కాదు స్వంత అస్థి అంటే బంగారం ఉన్నా తాను ఉండాలి అప్పుడు స్వంత అస్థి కానీ నెక్లెస్ ఎలాంటి అస్థి కాదు అరువు తెచ్చుకున్న అస్థి ఓకే బాకీ మెరిసిపోతుంది అదిదేంది నెక్లెస్లో బంగారం బంగారం అది కూడా బంగారందే ప్రియం అది కూడా బంగారంలో అనుకోండి కొంచెంసేపు దృష్టాంతం ఏదో హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ పెడతాము ఆత్మ ఆత్మ అంశంలో ప్రియం అది సో నెక్లెస్ ప్రియం ఎందుకైంది బంగారపు నెక్లెస్ కాబట్టి ప్రియం అయింది నెక్లెస్ అయితే ఏమన్నా ఫోన్ అలా అనుకోండి సో ప్రియం దాన్ని ఎందుండే ప్రీతి ఈ మూలం ఎక్కడ ఉంది బంగారంలో ఉంది సో అస్థి భాటి ప్రియం బంగారాన్ని నామరూపాలు నెక్లెస్వి నామాదేంటి నెక్లెస్ రూపం లేని నెక్లెస్ అది కాబట్టి కేవలం నామరూపములు మిథ్య ఆ మిథ్యకి మూలంలో ఉన్న సత్యము సత్యం మిథ్యకి మూలంలో ఉంటుంది మిథ్య ఎక్కడ ఉంటే సత్యం సతంలో ఉండదు మిథ్య ఉన్నతోటే సత్యం ఉంటుంది నెక్లెస్ ఉన్నతో బంగారం ఉంటుందా బంగారం ఉండటో నెక్లెస్ మరో తోటే మీరు తాడు చూసి పావనుకుంటారు మీరు పావని దేని అనుకుంటున్నారో అక్కడే ఉంటుంది తాడు పాముని ఇక్కడ అనుకుంటుంటే తాడు మరో చోటు ఉండదు కాబట్టి మిథ్య ఎక్కడ ఉంటుందో సత్యం అక్కడే ఉంటుంది మిథ్యకి అంతర్లీనంగా దాన్ని అధిష్టానము అంటారు మిథ్య చేత కప్పి తాము ఉంటుంది సత్యం ఉంటుంది తాడు చూసి పాము అనుకున్నారు తాడు సత్యం పాము మిథ్య ఇప్పుడు ఈ సత్యాన్ని కప్పి చేసింది ఏమిటి ఈ మిథ్య మిథ్యమైన పానే సత్య మిథ్య దేశం ఏమిటి మిథ్య ఉన్న దేశము ఏమిటి సత్యము దేశమే మిథ్య యొక్క కాలం ఏమిటి సత్యము యొక్క కాలమే తాడున్న చోటే తాడున్న కాలంలోనే పాము కనబడుతుంది కాబట్టి మిథ్య యొక్క ఒడ్డు పొడవు ఏమిటి సత్యం యొక్క బరువు కాబట్టి ఈ విధంగా మిథ్య యొక్క సత్యం దాగి ఉంటుంది మీది మిక్ష్యని మిక్ష్యని తెలుసుకుంటే సత్యం తక్కువని ప్రకాశిస్తుంది ఇంకా సత్యాన్ని గురించి మీరేం ప్రయత్నం చేయనక్కర్లేరు ఓసి పాము కాదురా అని తెలుసుకున్నారంటే అంటే ఆ తెలుసుకోవడము అది త్రాడని తెలుసుకోవడము రెండు ఏకకాలంలోనే అయిపోతాయి తెచ్చుకోవద్దు సో ఇప్పుడు నెక్లెస్ని బంగారం అని తెలుసుకోవాలి వాస్తవంలో మీరు నెక్లెస్ అని అనుకుంటే సర్వము దాని అది అంతర్లీనంగా బంగారమే ఉన్నది ఓకే ఇప్పుడు సూర్యమండలాన్ని చూడండి మీరు సూర్యమండలంలో ఏమున్నది సూర్యమే సూర్యమండలం అస్థి ఎగ్జిస్టెన్స్ ప్రకాశం భాతి సో ఈ అస్థి భాతి అన్నది సూర్యమండలానికి వచ్చేయి అంటే ఆ పరమేశ్వరుని యొక్క శక్తి ఆ దేశంలో ఆ కాలంలో ఆ విధంగా ప్రకటమైనప్పుడు దానికి సూర్యమండలము అని మనం పేరు పెట్టుకున్నాం సూర్యమండలం అన్నది పేరైందే కానీ సూర్యమండలం అంటే ఇట్స్ నేమ్ ఇక్కడి నుంచి భూమి నుంచి కొంత విశిష్టమైన దూరంలో ఒక పరిమాణంలో వెలుగుతూ ఉండేటువంటి తేజస్సుకి సూర్యమండలము అని పెరుగుతారు ఇంకొకటి ఉండే ధ్రువ నక్షత్రము పోల్ స్టార్ మీరు ఆలోచించండి సూర్యమండలానికి ధ్రువ నక్షత్రానికి తేడా ఏమైనా ఉందేమో ఆలోచించండి మీరు తేడా లేదా రెండు ఒక్కటే తేడా సూర్యమండల దేశము ధ్రువ నక్షత్ర దేశం వేరు దీనికి కాలము దానికి కాలం లేదు కాలం గురించి మీరు తెలుసుకుంది ఇది ఎలాగూ లేదు సూర్యమండలం యొక్క వయస్సు నాలుగు బిలియన్ సంవత్సరాలంటే మనకి కాలం ఎలా తెలుస్తుంది దేశమే మనకి తెలుస్తుంది కాలం గురించి మనం ఊహ చేసి ఇది ఎలాగ లేదు కాలం కూడా ఉంది అక్కడ ఇది ఇస్తే కాబట్టి ఇప్పుడు సూర్యమండలం ఏదో దాని యొక్క లక్షణం ఎట్టిదో ధ్రువ నక్షత్రం యొక్క లక్షణం కూడా ఎట్టిదే నక్షత్ర నెక్లెస్ ఏదో కంకణం కూడా అదే ఇది మండేటువంటి గోళమే అది మండే గోళమే ఇది ప్రకాశము అస్థి అది ప్రకాశము అస్థి రెండింటికి తేడా ఏమిటి దేశంలో భేదం దేశంలో భేదాన్ని బట్టి నామంలో భేదం వచ్చింది దేశంలో రూపం దేశంలో భేదం అంటే రూపంలో భేదం అనే కూడా కాబట్టి ఇది సూర్యమండలము ఇది ధ్రువ నక్షత్రము అని మీరు పేర్లు వాస్తవంలో వాటి మూలతత్వము ఒక్కటే ఆ మూలతత్వం ఏమిటి భాతి అది ఏ బ్రహ్మ కాబట్టి అంతర్గత బ్రహ్మాత్మ చైతన్య జ్యోతి నిమిత్తం ఇచ్చేతనే సూర్యుని ఎందు ఆ పరబ్రహ్మని ఉపాసన సాధ్యపడుతుంది ఎందుకంటే పరబ్రహ్మే సూర్యుని రూపంగా ఉన్నది మీరు సూర్యుడు సూర్యుడు ఏదైతే అనుకుంటున్నారో దానికి అంతర్గతంగా ఆ పరబ్రహ్మ చైతన్య ప్రకాశమే గలదు కాబట్టి జ్యోతిర్మండలములను ప్రకాశింపజేసేది ఆ పరబ్రహ్మ చైతన్యం తి పరంజ్యోతినవ్యాస్ ఆత్మజ్యోతి సో ఆ పరబ్రహ్మయే తద్ ఆ పరంజ్యోతి అంటే సర్వోత్కృష్ట ప్రకాశ స్థానము ఏదైతే సూర్యాది నక్షత్రముల యొక్క ప్రకాశమునకు కూడా మూలంగా ఉన్నదో ఆ పరబ్రహ్మ జ్యోతి పరబ్రహ్మ ప్రకాశమే ఆత్మజ్యోతి రూపముగానున్నది నేను నేను అని వీడు అనుకుంటున్నాడే ఈ నేను అని అనుకుంటున్నది ఆ నేను ఏమిటంటే అది సచ్చిత్ నేను అంటే నేను ఉన్నాను అర్థం నేను తెలుసు ప్రకాశిస్తున్నాను అనర్థం ఐ అంటే ఐ ఆమ్ అనర్థం ఆల్సో ఐ షైన్ అనర్థం అంతర్థమో ఐలో ఉంది ఇట్టి ఐ ఉండదు నెక్లెస్ అంటే అది బంగారం అని అది మెరిసే బంగారం అని అంతా దాని అర్థంలో ఉంది దాని ఆ పదంలోనే అంతర్థం ఉన్నది అదేవిధంగా ఐ నేను అని మీరు ఎప్పుడైతే అన్నారో ఆ నేను అది ఇట్ ఈస్ ద సింబల్ ఆర్ సిగ్నల్ ఫర్ ఈజ్ ఈజ్నెస్ అండ్ ఎవిడె బీయింగ్ ఎవిడెంట్ అంటే స్వయం ప్రకాశ చైతన్యము నేను అనగానే నేను ఉన్నాను నేను ఉన్నాననే సంగతి ఎలా తెలిసిందే మీకు బ్యాటరీ లైట్ వేస్ట్ చూస్తే తెలిసిందా ఏమీ నేను ఉన్నానని ఇప్పుడు చీక్ కరెంటు పోతున్నాయి కరెంటు కరెంటు ఉంటే ఉంటాయి కరెంటు పోతున్నాయి అంతా చిమ్మ చీకటి అప్పుడు నేను ఉన్నాను సంగతి తెలుస్తుందా తెలీదా తెలుస్తూ అంటే నేను ఉన్నాను అనే దాన్ని ఇంద్రియమును ప్రకాశింపజేయవు మనస్సు ప్రకాశింపజేయదు వాస్తవంలో మనస్సుని ఇంద్రియాలను ఇతరమును సర్వమును కూడా ప్రకాశింపజేసేది అది నేను ఉన్నాను అనే దాని మూలంలో ఉండే సచితే కాబట్టి ఆ సచిత్ ఆత్మ అన్య అనవభాస్యం ఇతరము చేత ప్రకాశింపజేయబడేది కాదు అది స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మజ్యోతి సో సర్వజగత్కారణమైన బ్రహ్మజ్యోతి ఇక్కడ స్వయం ప్రకాశమైన ఆత్మజ్యోతి ఈ రెండింటికి భేదం ఎందుకు భాషిస్తోందో తెలుసిన రెండు కారణాలుగా భాషిస్తోంది ఆ బ్రహ్మ పరోక్షమని మనం మన మనస్సులో ఒక పెద్ద సంస్కారం ఏర్పడుకోవడం చేత బ్రహ్మని పరోక్షత్వ బుద్ధి ఆత్మని పరిచ్ఛిన్నత్వ ఈ రెండు రెండు ధారణలు ఈ రెండు ధారణలు కలిసి వీటిని పెర్మనెంట్ నిలబెట్టేస్తాయి ్రహ్మ అంటే పరోక్షము ఎవరినైనా అడిగి చూడండి మీరు దేవుడు అంటే ఏమిటి ఎఫిక్ట్లే పరోక్షము అంతే కదండి పరోక్షము అంటే పరోక్షము అంటే నాట్ లోకల్లీ అవైలబుల్ నాన్ లోకల్ ముల్కీ నాన్ ముల్కీ అంటుంది ఈ నాన్ ముల్కీ ఆ పదాలు కూడా మర్చిపోయారు ఎప్పుడో అనివారు ఒకప్పుడు అని హైదరాబాద్లో అనివారు ఏమంటే ఆ ముల్కి అని ఆత్మ నాన్ ముల్కీ అని అడిగారు అంటే ముల్కీకి నిర్వచనం నువ్వు చెప్పి ఆ తర్వాత సమాధానం నేను అడిగాను ఏం చెప్తాం అంటే నవాబ్పాలంలో మీరు పుట్టారా లేదా అంటే లేదు నాన్ ముల్కీయా ఆయన ఒకే వికే ముల్కీలు నాన్ ముల్కీలు ది ఐడియా ఈజ్ ఊర్ సమ్ డివిజన్ నథింగ్ మోర్ దాన్ దాట్ అని కమింగ్ టు ది పాయింట్ సో బ్రహ్మణి పరోక్షత్వ బుద్ధి పరబ్రహ్మ ఆ పరబ్రహ్మను వేదాంతులు అంటారు సో భక్తులు వేరు వేరు నామధేవాలతో పిలుస్తారు దాన్నే అలా పిలుస్తారు ఎవరికి రోజున పేర్లతో వాళ్ళు పిలుస్తారు సో ఒకటే ఒకటే తత్వం సో ఎన్నయ్య అయ్యప్ప భక్తులు శాస్త అంటారు దేవి భక్తులు దేవి అని ఏదో దేవీభక్తులు అయితే వాళ్ళ దగ్గర ఇంకా పెద్ద పెద్ద సమాసాలు చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర దేవీభక్తులకి నామిని క్లచర్ గడబడి ఎక్కువ లలిత త్రిపుర సుందరి పరాభట్టంటాడు అనేప్పటికీ అమ్మో అవ్వేస్తున్న పదం వినగాలే చాలా గొప్పగా వెళ్తుందని అనిపిస్తుంది ఏమిటో వాడికి తెలియదు వీడికి తెలియదు బట్ సంథింగ్ వెరీ కన్వీనియంట్ వినడానికి సమాసం పారేస్తే గట్టిగా ఓ పెద్ద సమాసం వాడు వేసేశారనుకోండి వినడానికి బాగుంటుంది అర్థం వాట తర్వాత సో ఎవ ఎవరికి తోచిన పేరు వాళ్ళు పెట్టారు ఒక ఆయన కాకినాడలో నేను ఒక ఆయన చెప్తుంటే విన్నాను ఆయన అంటారు నేను శపథం చేసి చెప్తున్నాను ఏంటంటే దేవుడు విష్ణువు మాత్రమే మరెవళ్ళు దేవుళ్ళు కాదు నేను శపథం చేసి చెప్తున్నా అని వాట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ వాట్ ఈజ్ హీ దట్ హీ సాక్ష్యం ఏంటంటే శపథం చేసేటప్పుడు అంటే హా హౌ హీ నోస్ మిగతా వాళ్ళు ఎవళ్ళు దేవుళ్ళు కాదు విష్ణువు మాత్రమే దేవుడు వాటికి మీన్స్ పై దాట్ ఎలా అర్థం ఉండదా మాటకి ఎంత అసందర్భంగా ఉండదు చూడండి ఎనివే అది అసందర్భంగా ఉందనే సంగతి తెలుసుకోవడానికే వాడికి అంటూ వివేకవంతు దేవుడు పొందడా విష్ణు అంతటి కాబట్టి పేరు ఏదైనా పరబ్రహ్మా అనగానే దేవుడు అనగానే శివుడు విష్ణు ఏ పేరు పెట్టినా పీపుల్ ఆర్ ష్యూర్ అబౌట్ వన్ థింగ్ వీఆర్ ష్యూర్ హీస్ నాన్ లోకల్ గాడ్ ఈస్ నాన్ లోకల్ సో మచ్ సో కొంతమంది గాడ్ అని అనరు గాడ్ ఇన్ హెవెన్ అనే అంటారు ఇన్ఫ్యాక్ట్ గాడ్ ఇన్ హెవెన్ అని మూడు వేరు వేరు పదాల కింద రాయక్కర్లేదు గాడ్ హైఫన్ ఇన్ హై ఫన్ హెవెన్ అని ఎందుకంటే People are very sure that Brahmā is parokṣa. Then people are very sure about one more thing. They can tell, Nenu parichin udanu, Nenu alpudanu. Kabati Tānu alpudanu. Am I? Am I? Uh, uh, am I small? Am I limited? Of course, body is limited. తర్వాత చిత్రం ఏంటంటే బాడీ ఈజ్ లిమిటెడ్ అండ్ బాడీ డజంట్ కంప్లైంట్ అబౌట్ ఇట్ బాడీ ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తుంటే విన్నారా మీరు బాడీ కంప్లైంట్ చేయదు దేహోన జానాతి భగవాన్ వనమహన్షి యొక్క మోస్ట్ ఫేమస్ స్టేట్మెంట్ ఇంకా తర్వాత ఏమిటో నాకు ఆ శ్లోకం గుర్తులేదు సదర్శనంలో ఉందో శ్లోకం అది ఆరంభం అలాగే అవుతుంది దేహోన జానాతి ఇంకా తర్వాత గుర్తు లేదు దేహానికి ఏమీ అది ఏ కంప్లైంట్స్ చేయదు జుట్టు తెల్లబడిపోయిందని కానీ మొహం ముడతలు పడిందని కానీ అది చేసి కంప్లైంట్స్ రెండు మూడు కంప్లైంట్స్ ఉన్నాయి యాక్లో వేసినప్పుడు దర్తిక వేసినప్పుడు మోకాళ్ళు పెట్టినప్పుడు అదేదో అలాంటి ఓన్లీ ఇట్ ఈజ్ ఇన్ పెయిన్ యూ బికమ్ కాన్షియస్ ఆఫ్ ది బాడీ మోస్ట్ ఆఫ్ ది టైం వీ లివ్ అబౌ ది బాడీ కాన్షియస్నెస్ బాడీ కాన్షియస్నెస్ లేక బతుకుతాం ఇప్పుడు అది ఎబ్బులు అడుగుంటున్నారనుకోండి అట్టగారి కోళ్ళు దెబ్బలు బాడీ కాన్షియస్నెస్ ఎక్కడ ఉంది దే డిఫరెంట్ కాన్షియస్నెస్ కొన్ని అగ్ల బాడ కాకపోతే ఇంకోహోల్ ఇంకోహోల్డ్ వాట్ ఎవర్ ఇస్ మోస్ట్ ఆఫ్ ది టైం వీ లివ్ అబౌవ్ బాడీ కాన్షియస్నెస్ విల్ బికమ్ కాన్షియస్ ఆఫ్ ది బాడీ అకేషన్ అన్ని దే ఫార్ సో ఆ లిమిటెడ్ బాడీ ఈజ్ లిమిటెడ్ ఆల్ రైట్ దాని మీద క్వశ్చన్ దాని మీద వివాదమే ఉన్నది ఎజ్ నో కన్సెన్షన్ అబౌట్ ఇట్ బాడీ ఈజ్ లిమిటెడ్ దేశంలో లిమిటెడ్ కాలంలో లిమిటెడ్ బట్ ఎంఐ లిమిటెడ్ ఏమై లిమిటెడ్ అంటే నేను పరిచ్ఛిన్నుడనా నేను పరిచ్ఛను అవునో కాదు ఎప్పుడు తెలుస్తుంది నేను ఎవరో తెలిస్తే తెలుస్తుంది నేను ఎవరో తెలుసుకోకుండా వాటే అనే అనే ప్రశ్న తెలుసుకోకుండా నేను పరిచ్ఛిన్నుడను అల్పుడను దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామో తెలిసిన హియర్సే అని అంటారు చిన్నప్పుడు ఎవరో చెప్తుందిగా మనం గృహంలోనూ స్కూల్లోనూ ఆ తర్వాత యూనివర్సిటీలోనూ నేర్చుకున్న విద్య ఏంటంటే నేను పరిచ అపరావిధ్యంటేలాగే ఉంటుంది చేతాన్ని అపరావిద్యని కొట్టిపారాయాల్సి వచ్చింది ఓ సమయం వచ్చేప్పటికీ కాబట్టి నేను పరీక్షిన్ను హౌ హౌ డూ యూ నో దట్ యు ఆర్ పరిచ్ఛిన్న అండ్ హౌ డూ యూ నో దట్ గాడ్ ఈజ్ నాన్ లోకల్ ఎప్పుడైతే ఈ రెండు ఈ రెండు ధారణలని మీరు క్వశ్చన్ చేయగలిగారో అప్పుడు మీకు ఆ రెండింటి మధ్య నుండే ఆ భేదము మీకు తెలుస్తుంది దానికోసం సిద్ధాంతాలు పాల్పంచుకోవచ్చు ఎందుకంటే తర్క వితర్కాల వల్ల ఎస్టాబ్లిష్ అయ్యేది ఏముండదు వాట్ దిస్ మ్యాన్ ఇప్పుడు ఇప్పుడు అరుంధతి నక్షత్రం ఉంది నక్షత్రం నా కనబడుతోంది మీకు కనపట్టలేదు పర్ సమ్ రోజున నాకు కనబడుతోంది మీకు కనపట్టలేదు ఏమిటి ఇంకా తర్క వితర్కాలు ఏమిటి దాన్ని యు కెనాట్ ఓకే వెయిట్ వీల్స్ అలా దొరమాస్ ఏది చూడొచ్చు సో యూ హ్యావ్ టు సీ ది వే ఐ సీ ఇంక దీంట్లో ఆర్గ్యుమెంట్కి ఏముందండి ఇది జాస్ సింపులే సార్ కాబట్టి ఇట్స్ ఎ విషం దా దాంట్లో తర్క వితర్కాలకు అవకాశం లేదు కనుక సో ఆ పరం జ్యోతియే ఆత్మజ్యోతి ఆ పరంజ్యోతి విషయంలో ఉండే పరోక్షత్వ బుద్ధి ఆత్మజ్యోతి విషయంలో ఉండే పరిచ్ఛిన్నవ బుద్ధి తొలగిన నాడు ఇది నో దట్ ట్రూత్ తర్వాత తదతే ఆత్మవిధ ఆత్మానం స్వం శబ్దాది విషయ బుద్ధిప్రత్యయ సాక్షిణం ఏ వివేకినో విదు విజాన ఆత్మవిద ఆత్మవేత్తలు ఎవరి ఆత్మవేత్తలు అంటే చూడండి ఎంత ఎంత ప్రాక్టికల్గా చెప్పారు శంకర్లు సపోజ్ ఆత్మజ్ఞానము ఆత్మ ఆత్మజ్ఞానము కలవారు ఏమిటండి ఆత్మజ్ఞానం అంటే ఏమిటండి ఏమిటంటే మీకు ఎలా తెలుస్తుందండి దానికి జన్మ జన్మాంతరాలు పుణ్యం ఉండి తపస్సు చేస్తే ఏదో శ్రవణ మన నిదుర్ధ్యాసనాలు చేస్తే అప్పుడు తెలిస్తే తెలిసిందే అయితే లేదు అని ఇలా చెప్పారనుకోండి ఓహో కాపోసి అనుకుంటారు అంతే కదా అలా కాదు చాలా ప్రాక్టికల్గా ఇద ఆత్మ ఆత్మజ్ఞానం అంటే ఇలా అనిపించి ఇట్లా చెప్తున్నారు ఆయన ఏమంటారంటే చూడండి బుద్ధి ప్రత్యయములు నిర్మాణం అవుతూ ఉంటాయి అలా తరంగాలు వస్తూ ఉంటాయి తరంగాలు అలా వస్తూ ఉంటాయి నదీ తీరానికో లేకపోతే జలాశయం సరస్వ దగ్గరికి వెళ్ళారనుకోండి జండిపేట ఎక్కడికో తరంగాలు అలా వస్తూ ఉంటాయి ఎందుకు వస్తున్నాయంటే గాలి వీస్తూ ఏదో డిస్టర్బెన్స్ ఉంటుంది నీటిలో ఆ లక్షణం ఉంటుంది ఆ ఫ్లూయిడ్ నేచర్ ఉంటుంది నీటిలో అందుకోసం అలా వస్తూ ఉంటాయి అదేవిధంగా బుద్ధి ఎందు ప్రత్యయములు ప్రత్యయం అంటే థాట్స్ అలా వస్తూ ఉంటాయి మీరు గమనించాలి ఈ సత్యాన్ని బుద్ధిలో థాట్స్ అలా వస్తూ ఉంటాయి ఎలా ఉండొచ్చా థాట్స్ అంటే శబ్ద ప్రత్యయ ఏవో శబ్దాలు వెళ్తూ ఉంటారు ఇదో ఇప్పుడే ఎలా మోటార్ సైకిల్ వెళ్ళింది వెళ్ళిందా లేదా ఇక్కడ పాఠం చెప్పేస్తుండగానే తెలిసిపోయింది నాకు మోటార్ సైకిల్ వెళ్ళిందని అంటే నాలు అంటే శబ్దం శబ్దం వెళ్ళినప్పటికీ ఆ ప్రత్యయం కలిగిందంటే రూప ప్రత్యయం మీరందరూ నా ముందు కూర్చుని ఉన్నారు ఇక మీ ముందు నేను కూర్చుని ఉన్నాను రూప కలుగుతూనే ఉంటాయి తర్వాత రసప్రత్యయం ఏదైనా తింటో స్పీ చూసుకుంటే రూప ప్రత్యయంతో పాటుగా రసప్రత్యయం కూడా సైమల్టైనయస్గా కలుగుతూ ఉంటుంది గంధ ప్రత్యయం గంధప్రత్యయం అంటే మీ ఇంటి సమీపంలో ఈ కుండి ఒకటి ఉందనుకోండి గంధ ప్రత్యయం కలుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా మీ ఇంటికి ఇటువైపు అటువైపు మీ ఇంటికి ఎదుర్కొన్నాను కా ఫ్లాట్స్లో ఇల్లు కట్టేసుకోవాలి అని దేవుణ్ణి ప్రార్థించాలి నేను ఇల్లు కట్టుకోవాలని కాదు ప్రార్థన నేను ఇల్లు కట్టుకోవడంతో పాటుగా నా చోటు ఉండుపక్కల నా ఎదురుకుండా కూడా ఫ్లాట్స్లో ఇల్లు కట్టేసుకోవాలి ఎందుకు చూసినా ఇల్లు ఫ్లాట్ ఖాళీగా ఉందనుకోండి అక్కడ మున్సిపాలిటీ కుండి పెడతా ఎందుకు దాంట్లో వాళ్ళు వేయడానికి కాదు దాంట్లో చెత్త వేయడానికి కాదు దాని చుట్టూ చెత్త వేయటానికి ఎందుకంటే మున్సిపాలిటీ కుండి ఉంటే ఓహో ఇక్కడ వేసుకోవచ్చు అని తెలుస్తూ ఉంటుంది దాని ఆ జనరల్ ఏరియా మనకి సిగ్నల్ అనమాట జనరల్ ఏరియా అది మున్సిపాలిటీ కుండి ఎలాంటిదంటే అది అది ఈ బోర్డు పెడతారు చూడండి ఎవరి బోర్డు గన్ రా క క్లేవ్ బోర్డు పెడతారు అంటే అర్థమైతే ఆ బోర్డు మీద కూర్చుంటుందని అండ్రే మంది క్లేవు కాదు జనరల్ ఏరియా ఆఫ్ గన్ రా కెన్ క్లేవ్ అని దిస్ మున్సిపాలిటీ కుండీ ఉందంటే ఇన్ దిస్ జనరల్ ఏరియా ైండ్ ఆఫ్ డస్ అండ్ డత్ అని అభిప్రాయం దాని సమీపంలో మీరు ఉన్నారనుకోండి గంధప్రచయం ఉంటుంది నేను అడుగుతారు స్వామీజీ మీకు గంధ ప్రచయం ఇబ్బంది లేదా ఇబ్బంది ఏముంది ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ ఇన్ ఇండియా ఇండియన్ సొసైటీ సివిక్ సెన్స్ పెరిగినప్పుడే మనకి అందరితో పాటే మనం మనం ఒక్కళ్ళకి స్పెషల్గా కావాలంటే అక్కడి నుంచి వస్తున్నాం అందరితో పాటే మనం అభివృద్ధిలోకి వస్తాం సో ఐ ఫీల్ గుడ్ ఫ్యాక్ట్ ఇట్ హ్యాస్ టు అపరే టు ఆల్ Simultaneously. Anyway, so సైల్టేనియస్లీ ఎనీవే సో sparsha ప్రత్యయము తర్వాత స్పర్శ ప్రత్యయం సో చర్మము స్పర్శ జ్ఞానము కలిగి ఉంటుంది కాబట్టి వేడిగా ఉంది నిన్న చాలా హై టెంపరేచర్ ఉంది ఆ విషయం తెలిసిపోతూ ఉంటుంది ఇందుకోసం ధర్మమీటర్ పెట్టక్కర్లేదు చర్మాన్ని మించిన ధర్మమీటర్ ఏది లేదు సో స్పర్శ ప్రత్యయము ఈ ప్రత్యయాలన్నీ కలుగుతూ ఉంటాయి ఆత్మవేత్తకి అజ్ఞానికి తేడా ఏంటంటే ఈ ప్రత్యయములు అన్నిటితోటి మమేకమయ్యేవాడు అజ్ఞానం ఈ ప్రత్యయములను సాక్షిగా చూసేవాడు ఆత్మ ఆత్మ అంటే ఆత్మవిర అంటారు ఆత్మ వాడు ఆత్మవేత్త ఎందుకు అయ్యాడంటే ఈ ప్రత్యయములు ఏ చైతన్యములను కలుగుతున్నాయో అదే సత్యం కానీ ఈ ప్రత్యయముల యొక్క రూపం ఏది కలదో అది సత్యం కాదు అని వాడికి తెలుసు ఈ నవస్తాయి సో శబ్దాల బుద్ధి ప్రత్యయ సాక్షి మరి ఆది అన్నారు అంటే సో అప్పుడప్పుడు కామనారూపమైన ప్రత్యయం కలగచ్చు ఇప్పుడు మనస్సు ఎప్పుడు ఏం చేస్తుందో తెలుస్తున్నాం అండి కంపేర్ చేయటం దానికి అలవాటం చిన్నప్పటి నుంచి మనకి తల్లిదండ్రుల వల్ల నేర్పారు వాళ్ళు ఎలా నేర్చుకున్నారు తల్లిదండ్రులు దోషం పడుతున్నారని మీరు అనుకోవద్దు ఐఎం నాట్ పెండింగ్ ఫాల్ట్ విత్ దెమ్ అవి తెలుసున్నదా వాళ్ళు మనకు నేర్పారు సో మనం నేర్చుకున్నాం వాళ్ళు కంపేర్ ఆల్వేజ్ కంపేర్ వన్ వన్ పర్సన్ టోల్డ్ మీ స్వామీజీ ఐఎమ్ వెరీ డల్ అని చెప్పాడు నేనన్నా హౌ యూ నో How do you know that you are dumb? You look at your mind and tell me you are dumb. Can you? Child. Incidentally, you have to look at a few other people. Tarahata, social norma hoot unde. He is thithila hoon te vadu, salap, vijyanam gola vadu. Aath sitikit vakku hoon te, he's a duller. Ano hoot social norma hoot unde. Adi manu manushu lo nemmanam hai hoon te. అది అది ఒక యాప్ ది స్టిక్ కింద మనం పెట్టుకుంటాం పెట్టుకున్న చుట్టుపక్కల వాళ్ళని చూస్తాం చూసి వాళ్ళందరూ అద్భుతంగా ఉన్నారు కనుక వాళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు నేను డల్ అని బై కంపారిజన్ హీ సేస్ హీస్ డల్ స్టిర్ డల్నెస్ ఈజ్ నాట్ అప్సల్యూట్ బై కంపేరింగ్ హీ సేస్ హీ ఈస్ డల్ అన్నీంటే నేను అయోగ్యుడను హా అభాగ్యుడను దురదృష్టవంతుడను అని ఈ విధంగా కంపేర్ చేయకుండగా మనం ఒక్క క్షణం కూడా కొట్టకలేమాన్ కృష్ణ సో వెరేజ్ ఆత్మవిత్ ఈ కంపేర్ ఎందుకో తెలుసిన నా దగ్గర ఉన్న ఆ భాగ్యము హైదరాబాడి దగ్గర ఉన్న భాగ్యము రెండు మిథ్యా రెండు అసత్యాలే వాడు భాగ్యవంతుడని మనం అంటాం వాడు అనుకో వాడు ఎప్పుడో అనుకోలే అనుకోడు వాడింజేదో అసల్లో వాడు కాబట్టి ఆత్మవ్యాప్తికి తెలుసు సంసారం విచ్చని సంసారం అంటే మరి ఇవన్నీ కలిస్తేనే కదా సంసారం అని కనుక ఈ ఈ భావజాలము ఏ చైతన్యంలో ప్రకాశిస్తుందో అదే సత్యం కానీ ఈ భావజాలం మాత్రం సత్యం కాదు దీని మనస్సులో బై హ్యాబిట్ ఆ కంపారిజన్ నిర్మాణమైన హీ సీస్ ఇట్ యాజ్ ఎ విట్నెస్ వార్ని ఈ మైండ్ దిస్ దిస్ హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్ ఎ ప్రాజెక్షన్ అని ఒకసారి ఇట్ స్మైల్ ఓవర్ ఓవరాల్ ఇట్ విల్ డిజప్యర్ డిజప్యర్ కాబట్టి అక్కడ ఉంటుంది కొంతసేపు ఇట్ లింగర్స్ లిటిల్ మోర్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ హిమ్ సో ఈ విధంగా సకల భావజాలమును సమస్తమైన భావజాలమును కూడా సాక్షిగా చూస్తారు అంచేతనే ఆత్మవేత్త ఎప్పుడూ అహంకారిగా ఉండదు ఎంత విజ్ఞాన నిధి అయినా కూడా అహంకారం అయిపోయారు అక్కడ ఎందుకంటే ఆ విజ్ఞానము నందు అహం ప్రత్యయం ఉండదు ఈ విజ్ఞానము నేను నాది అనే ప్రత్యయం ఉండదు విజ్ఞానం సాక్షాత్కరిస్తూ ఉంటుంది విజ్ఞానం కనపడుతూ ఉంటుంది చదువుకున్న చదువు ఎక్కడికి అది అది పోయే టైం పోతుంది అంతవరకు అలా ఉంటుంది అంతే ఆ సందర్భం ప్రకాశిస్తుంది అంతే గదిలో మీరు బ్యాటరీరేట్ వేశారనుకోండి గదిలో ఉన్న వస్తువులన్నీ కనపడతాయంతే అలాగే బుద్ధి అందు బుద్ధి ఏ సామగ్రి ఆ సామాగ్రి చైతన్య ప్రకాశంలో బయటపడుతూ ఉంటుంది అంతే బస్ సో ఆ విజ్ఞానం నందు నేను నాది అనేటువంటి సంస్కారం ఉండదు విజ్ఞాన సాక్షిగా ఉంటాడు ఎప్పుడైతే విజ్ఞాన సాక్షిగా ఉన్నాడో ఆ విజ్ఞానాన్ని చూసి విస్మయమైనా చెందొచ్చు సంతోషమైనా పొందొచ్చు కానీ అహంకారానికి అవినయానికి చోటు ఉండదు సో ఆ విజ్ఞానం విషయంలో కూడా సాక్షిగా ఉంటాడు సో శబ్దాది విషయ బుద్ధి సాక్షిణం ఆత్మానం వేద ఆత్మస్వరూపం వచ్చేది ఆత్మ బుద్ధి కృష్ణ సాక్షియే ఆత్మ ఇది చూడండి మీకు ఆత్మస్వరూపం ఎలాగ వచ్చేసి మనం అరిటి పండిన చేతిలో పెట్టినట్టు వచ్చేసింది అంటే ఇదే ఆత్మస్వరూపం మరి ఇది బ్రహ్మ ఇది బ్రహ్మ మీకే తెలుస్తుంది మీరు సాక్షిగా ఉంటే మీకే అర్థమవుతుంది బ్రహ్మ అంటే పూర్ణము అని అర్థం అది దేశ దేశభావన కాలభావన దాంట్లోంచే పుడుతుంది therefore it is timeless and it is spaceless bhavadiala the thought has time in it thought to time dani component dani garbhamlo untundi time when thought putrundu anukonda thought lo time untundi thought puttadaniki prior to the thought alone dantho time undukuntundi timeless state is being a pure being it is timeless and the spaceless also therefore దట్ ఈస్ ది బ్రహ్మ బ్రహ్మా అంటే టైం లెస్ అండ్ స్పేస్ లెస్ దట్ ఈస్ ది బ్రహ్మ కనుక ఏ వివేకినో విదు వివేకి అయి ఉండాలి వివేకము ఈ భావజాలం ఈ భావజాలము ప్రకాశించే చైతన్యం ఉన్నది భావజాలానికి అధిష్టానంగా ఉండే చైతన్యం ఉన్నది తరంగాలు ఉన్నాయి తరంగాలకు అధిష్టానంగా నీరుంది ఈ తేడా తెలియాలి తరంగములు నీరు అక్కడ ముందు తేడా తెలియాలి తరంగములు అపిరెన్స్ నీరే సత్యము తేడా తెలియాలి అదేవిధంగా భావజాలము అసత్యము ఆ భావజాలం వెనుక నుండే చైతన్యమే సత్యం ఫియర్ వేసింది అనుకోండి మీరు భయం వేసింది అనుకోండి ఎక్కడ పుడుతుంది మీరు చెప్పండి ఇట్ ఈజ్ ది థాట్ విచ్ బ్రీడ్స్ ఫియర్ థాట్లోంచి పుడుతుంది ఫియర్ కాబట్టి ఇప్పుడు వివేక్ ఏం చేస్తాడు ఓసో దిస్ ఈజ్ ది థాట్ విచ్ ఈ గివ్స్ రైస్ టు అని ఇంక ఫీల్ ఏమిటండి వన్స్ యూ లుక్ అట్ ఇట్ ఇంక ఫీల్ ఏమిటి ఇప్పుడు బొమ్మను చూసి భయపడ్డాడు ఇప్పుడు ఆ బొమ్మను చూసి భయపడ్డాడు ఏం చేస్తుండో తెలుసినా ఆ బొమ్మ కేసు చూడ్డా వారు చేయాల్సిందల్లా భయపడ్డం ఒక్క క్షణం ఆపి ఆ బొమ్మ కేసు కొంచెం కళ్ళు అప్పగించి చూస్తే దీపం వేసుకుని పోయింది భయం కాబట్టి It is the thought which breeds fear. You know that? So, <laughs> you have recommended to go to the list. You have to ask the list, not to have a list. You can find a list that you have to ask for. Forget about it. You have to say, Bhotapraeta, Pishachya, Sakini, Dakini, Parihara, Artham. You have to say, Bhotamalu, Pishachamalu, Sakini, Dakini, Dakini, Unanted. One thing is, వాటిని అలా వాటిని లిస్టు నువ్వు కొడుకు పెట్టుకుంటుంటే ఎక్కడికి పోయి కూడా అలా వస్తూ ఉంటాయంటే ఎక్కడికి పోతుందండి అది వేరే వీలుకో వీడు కంటస్థం చేసి పెట్టాడు వల్ల గట్టిగా వల్ల వేసి పెట్టాడు ఎక్కడికి ఎప్పుడో నడుస్తూ ఉంటాడు ఒంటరిగా నడుస్తూ ఉంటాడు నడుస్తూ ఉంటాడు చుట్టుపక్కల వల్ల వేసింది పైకి వస్తుంది భూత ప్రేత ప్రే శాచి శాకినీ డాకినీ డౌట్ వస్తుంది ఇక్కడ ఈ ఐదు ఉన్నాయా ఐదులో నాలుగులో ఉన్నాయా మూడు ఉన్నాయా అని అవుతుంది వీడి ప్రాణానికి ఒక్కటి దా ఐదు ఉండచ్చనుక ఇట్ ఈస్ ది థాట్ విచ్ బ్రీడ్స్ ఫియర్ విచ్ బ్రీడ్స్ గ్రీడ్ విచ్ బ్రీడ్స్ వయలెన్స్ విచ్ బ్రీడ్స్ హేట్రేడ్ which creates desires and which has a time as its component, the, the, the thought. And a viveki, discrimination, discrimination or discrimination or discrimination in a vado, vado, the thought is unreal. Thought is from all alone, prior to the thought. That is real. Thought is unreal. So, the question is, తప్పకుండా ఎవడో గుర్తుకొచ్చి మనసంతా కల్లోలం అవుతుంది నా స్వరూపం ఏంటంటే ఆ కల్లోల కూడా నా స్వరూపం కాదు ఆ వాడు గుర్తు రావడానికి ముందు ఉన్న స్థితి ఉంది చూశారా దాన్ని మై సో వివేకము చాలా ఇంపార్టెంట్ డిస్క్రిమినేషన్ విత్ రిఫరెన్స్ టు ద బాడీ అండ్ మైండ్ దట్ ఈస్ ది వెన్నెముక ఆ వివేకము గల వాడు ఆత్మస్వరూపాన్ని యథాతథంగా తెలుసుకుంటాడు ఇదే తర్వాత తద్విదు ఆత్మప్రత్యయానుసారిణ శంకరులు ఇక్కడ ఈ భాష్యాలన్నీ చాలా లోతుగా ఉంటాయి ఇప్పుడు శబ్దాధిప్రత్యయాలు అన్నావా శబ్దాధిప్రత్యయాలని ఇప్పుడు మళ్ళీ ఇంకో మాట ఆత్మప్రత్యయము అని ఇంకో పదం ఉంటుంది సార్ ఈ శబ్దాధిప్రత్యయాలని పక్కన పెట్టి ఆత్మప్రత్యయాన్ని పట్టుకోబున్నారు ఏదంటే ఆత్మప్రత్యయం అంటే ఏమిటి ఆత్మప్రత్యయం అంటే చూడండి ద్రష్టృత్వ శ్రోతృత్వాది విశేషములను పరిత్యగించి సర్వవ్యాపక చిత్స్వరూపమైనది ఆత్మ అనేటువంటి ధారణ అదే ఆత్మప్రత్యయం ఇప్పుడు చూడండి శబ్దజ్ఞానం ఉందనుకోండి శబ్దజ్ఞానం కలిగినప్పుడు జ్ఞాతను నేను అనేటువంటి జ్ఞాతృత్వము మన ఎందుకు ఉద్బుద్ధమవుతుంది నిన్న మీకు మనం చేశా చెమట పట్టినప్పుడు చెమట పట్టిన వాళ్ళను నేను అనే భావన కరెక్ట్ అది కరెక్ట్ కాదు చెమట పట్టింది ఎందుకు చెమట పట్టింది అంటే స్వెట్ గ్లాన్స్ ఇక్కడ ఉన్నాయి హ్యూమిడిటీ అండ్ హీట్ చుట్టూ ఉంది దేర్ చెమట పట్టింది అంతే కదా దీంట్లో ఈ ఈగో పాత్ర ఏమిటి చెమట పట్టడంలో ఈగో పాత్ర ఏముంది ఏమీ లేదు ఎక్సెప్ట్ దట్ ఇట్ సేస్ ఐ పర్స్పైర్ ఎక్సెప్ట్ దట్ ఈగోకి పాత్ర ఏం లేదు అంటే కరెక్ట్గా శబ్దశ్రవ శ్రవణం కూడా అంతే ఇక్కడ శ్రోత్రేంద్రియం ఉన్నది చుట్టూ శబ్దం ఉన్నది సంయోగమైనది దీని ఫోర్ శబ్దజ్ఞానం కలిగిందంతే ఆత్మ చైతన్యం ఉంది కనుక శబ్దజ్ఞానం కలిగింది నేను వినివాడము అనేటువంటి అహంకారము ఈగో ఏదైతే కలదో ఇట్ హ్యాస్ నో రోల్ టు ప్లే కాబట్టి ఆత్మప్రత్యయము అంటే నా ఎందు ఈ కర్తృత్వము భోక్తృత్వము వాస్తవంగా లేవు అంటే కర్తృత్వ భోక్తృత్వ ప్రచయాలని తిరస్కరిస్తాడు కర్తృత్వ భోక్తృత్వములనే అవి దే డోంట్ ఫ్లాష్ అని మోర్ కొంతమందికి అలాగా కర్తృత్వం అలా ఫ్లాష్ అవుతూనే ఉంటుంది అలా అకౌంట్ పడిపోవాలంటే ఇప్పుడు ఓ పెండ్ అవుతూ ఉంటుందనుకోండి వెళ్ళవుతుంటే ఒక ఒక ఆయన ఒక అమ్మగారో మూడు కప్పులు కాఫీ తీసుకొచ్చి ముగ్గురికి ఇస్తారు ఇచ్చి వెంటనే ఆ అకౌంట్లో కూడా పోవాలి చూసారా నేను ఎంత చాకరీ చేశానో మీరందరూ గమనించారా లేదా ఇగో ముగ్గురిని కాఫీ సప్లై చేశానో ఇట్ హ్యాస్ టు బి అకౌంటెడ్ ఫర్ అది అకౌంట్ ఫర్ ఆ ముగ్గురు చూడండి పాపం ఆవిడే కష్టపడి ముగ్గురికి కాఫీ ఇచ్చారు అది అకౌంట్ వేసేసిన తర్వాత దెన్ సీ విల్ గ్రో అండ్ అండ్ బ్రింగ్ అనదర్ టూ కప్స్ ఈ అకౌంట్ వేయలేదనుకోండి సివి స్టాండ్స్ లే షియర్టీ వాటెవర్ అంటే కర్తృత్వం ఎంత బలంగా ఉంటుందో తెలుసా మీకు మనిషిలో ఆ కర్తృత్వం అనేది ఎప్పుడు ఫ్లాష్ అవుతూ ఉంటుంది అయితే ఆత్మ ప్రత్యయము అంటే కర్తృత్వం ఫ్లాష్ అవ్వదు భోక్తృత్వం ఫ్లాష్ అవ్వదు అహంకారము ఫ్లాష్ అవ్వదు ఆ హం అనే ఈగో ఈగో అహంకారము వేరే హం లేరు అహం వృత్తి వేరు అహంకారం వేరు అహం కరో మీది అహంకార చేసేవాడను నేను అనుభవించేవాడు భోక్తను నేను అనేటువంటి ఆ ప్రత్యయం ఫ్లాష్ అవ్వదు ఇప్పుడు ఆవు ఉందనుకోండి ఆవు వస్తే మీరు అరటిపండు ఇచ్చారు అరటిపండు తినేస్తుంది తినేసిన వెంటనే మీ మొహం చేసుకుంటకుండా లేచి సకపోతుంది ఎందుకంటారు బికాజ్ ఈ డజంట్ హ్యావ్ దట్ స్ట్రక్చర్ ఆఫ్ ది మైండ్ ఈ అహం అనేది ఈ అహంకి వీడు ఇష్టడు ఈ అహంకి వీడు ప్రతికూలుడు వీడు చేసిన పనికి నేను థ్యాంక్స్ చెప్పాలి అని ఈ స్ట్రక్చర్ ఆఫ్ ది మైండ్ ఫ్లాష్ అవ్వద్దు దానికి ఒక మైండ్ ఉంది మైండ్ లేకపోలేదు ఉంది మైండ్ బట్ దట్ మైండ్ డజంట్ హ్యావ్ దిస్ కంటెంట్ అండ్ దెన్ ఫోర్ ఆ కొండ వీడు మోహన్ దేశ్ కూడా చూడకుండా వెళ్ళిపోతుంది ఇంకా పొడుస్తుంది కూడా ఒకప్పుడు వీడు కనుక అక్కడే కనబడితే అది కంగారు పొడుస్తుంది కూడా సో జ్ఞాని ఆవులాంటి వాడు హీ హీ డజంట్ హ్యావ్ దట్ కంటెంట్ ఆ మైండ్ కంటెంట్ ఉండదు ఈ పని నేను చేస్తున్నాను దీనికి కర్తలు నేను దీనికి భోక్తం నేను ఈ కంటెంట్ ఏ ఉండదు హీ హీ జస్ట్ లైక్ ఏ యానిమల్ జడోన్మత్త పిశా జవతను వర్ణించిన జా జగుడుగా ఉంటాడు జడభరత ప్రాఖ్యానంలో చెప్తారు చాలా జగుడుగా ఉంటాడు ఏడాన అలా జగుడుగా ఉన్నాడు ఉంటాడు ఎందుకంటే దిస్ ఎంటైర్ కంటెంట్ ఆఫ్ ది మైండ్ ఈ డిప్లొమసీ ఈ హైపాక్రసీ ఈ సోషల్ నామ్స్ తర్వాత ఎటికెట్ ఈ గోళంతో మీకు తెలియని గోళం కాదు సో ఈ గోళంతా కూడా మరి మైండ్లో ఉండదు